స్తోత్రం ప్రభా పరిశుద్ధి గొప్పదేవా దేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వనతుడ సర్వశక్తి మంత్రానికి ఎంతో వర్ణాలిసయ్యా గొప్ప దేవ ఈ గడిచిన కాలం ప్రభా మమ్మలందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజీవల పలు నిలబెట్టినారు ప్రభావ దీవరాత్రులు కాచి కాపాడినైనా ఇక నూతన దినం మాకు అనుగరించినారు మీ సన్నిధిలో సమయం గడిపే కృప భాగ్యాన్ని మాకు అనుగరించినందుక నీకెంతో వర్ణాలిసయ్యా నీకే కృతజ్ఞత చె దినానికి ప్రభావ మీకు శాంతి సమాధానాన్ని మాకు అనుగరించినారు అయినా మీ కృప వెంబడి కృప అనుగరించినారు అదే మంచి ఆరోగ్యం శక్తిని బలాన్ని అనుగరించిన మీరు మాకు సాయ కలిగినందుక నీకు ఎంతో వర్ణాలు అన్నిటిని బట్టి నీకు ఎంతో కృతజ్ఞతలు అర్పించుకుంటున్నామైనా మీకే సమస్త ఘనత మయం అర్పించుకుంటున్న గొప్ప దేవ ఈ యొక్క మధ్య కనసంలోనైనా మీ సన్నిధికి వచ్చినాం ప్రభావ మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని బలపచ్చండి నూతన అభిషేకం దాని బెడతాగా నడిపించండి పాఠలధారా ఇంపందులు వాక్య ధర మాతో మాట్లాడి ఈ ఆరధన అంతట్లో మీరు ఆధిపత్యం నడిపించి ఈ నామాన్ని మేమే తెచ్చుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామైన ప్రాతి స్థాంతం ఆమెన్ ఆమెన్ దిలీప్ బేదర్ పాట పడండి బెదర్ ఎడబాయని కృపలో నడిపించిన నా దేవా దయగల్గిన నీ ప్రేమలు నను నిలిపిన నా ప్రభువా నీకేమి చెల్లి నా ప్రాణమర్పింతు నీకేమి చెల్లి నా ప్రాణమర్పింతు ఎడబాయని నీ కృపలో నడిపించిన నా దేవా దయగల్గిన ఎడబాయని నీ కృపలో నడిపించిన నా దేవా దయగల్గిన నీ ప్రేమలో నను నిలిపిన నా ప్రభువా ీక మిచల్లి నా ప్రాణమర్పింతు నీకే మిచల్లి నా ప్రాణమర్పిని నీకృపల నాస్తించి పోయే నన్ను నీవు ఎంతో ప్రేమతో ఆదరించి నీ నిత్యములో నను నీ స్వాస్థ్యముగ నిత్యములో నను ని రక్షణ భాగ్యము నొసగివే నీకే మిచల్లిత నా ప్రాణ మర్పింతు నీకేమి చెల్లి నా ప్రాణ మర్పింతు ఎడబాయని నీ కృపలో నడిపించిన నా దేవా దయగలిగిన నీ ప్రేమలో న నిలిపి ప్రభువా నీకే మిచి నా ప్రాణ మర్పింతు నీకే మిచి నా ప్రాణ నా భారములు నీవే భరించి నా నీడ నాకు తోడై ఉండి నా భారములు నీవే భరించి నా నీ డకు తోడై ఉండి చదరిన నారుదిది బాదలన్నిటిని చదరిన నారుదిది బాదలన్నిటిని నాట్యముగానే మార్చితివే నీకే మిచల్లి నా ప్రాణమార్పింతు నీకే మిచల్లి నా ర్పింతు ఎడబాయని నీ కృపలు నడిపించిన నా దీవా దయగల్గిన నీ ప్రేమలు నను నిలిపిన నా ప్రభువా నీకే మిచల్లితు నా ప్రాణమర్పింతు నీకే మిచల్లి నా ప్రాణమర్పింతు అనుదినముని ఆత్మలోనే ఆనంద నా దేవా అనుదినముని ఆత్మలోనే ఆనంద నా దేవా ఆహారక్షక నిన్ను స్తుంచద ఆహారక్షక నిన్ను స్తించద ఆనంద గీతమునే పాడి నీకే మిచెల్లింతు నా ప్రాణమర్పింతు నీకే మిచెల్లింతు నా ప్రాణమర్పింతు ఎడబాయని నీ కృపలు నడిపించిన నా దేవా దయగలిగిన నీ ప్రేమలు నను నిలిపిన నా ప్రభువా నీకేమి చెల్లితు నా నర్పి నీకే మిచు నా ప్రా నీకే మిచల్ నా ప్రాణమర్పింతు ఎడబాయని నీ కృపలు నీవు నాతోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా ఏసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు నా మెస్సయ్యం నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా ఎస్సయ్యా నీవు నాలోనే ఉన్నా వయ్యాం నాకు దిగులేలా నా మెస్సయ్యా నాకు భయం నాకు దిగులేలా నాకు చింతేలా నాకు బీతేలా నీవు నాతోడు ఉన్నావయ్యా నాకు భయం నా ఏసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా దిగులేలా మెస్తయ్యాం కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు వేదనలో ఆ వేదనలో నా చెంత నిలిచావు కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు లో ఆ వేదనలో నా చెంత నిలిచావు అడిగిన వారికి ఇచ్చేవాడవు వెదకిన వారికి దొరికేవాడవు అడిగిన వారికి ఇచ్చేవాడవు వెదకిన వారికి దొరికేవాడవు తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు దేవా దేవానికే స్తోత్రం దేవా దేవానికే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవానికే స్తోత్రం నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయం నా ఎస్సయ్యా నీవు నాకు దిగులేలా నా మెస్తయ్యా నాకు భయమేలా నాకు దిగులేలా నాకు బాధేలా నాకు చింతేలా నీవు నాతోడు ఉన్నావయ్యా నాకు భయం నా ఇస్తయ్యా నీవు నాలోనే ఉన్నా వయ్యా నాకు దిగులేలా నా మిస్తయ్యం వ్యాధులలో బాధలలో రటనిచ్చావు రక్షణలోసం రక్షకుడ వై ధైర్యము పంచావు వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు రక్షణలోసం రక్షకుడ వై ధైర్యము పంచావు నేనే సత్యము అన్నదేవా నేనే మార్గము అన్నదేవా నేనే సత్యము అన్నదేవా నేనే మార్గము అన్నదేవా నేనే జీవము అని నా దేవా నేనే జీవము అని పలికిన దేవా దేవా నీకే స్తోత్రం దేవా నీకే స్తోత్రం దేవా స్తోత్రం స్తోత్రం దేవా దేవానికే స్తోత్రం దేవా దేవానికే స్తోత్రం దేవా దేవానికే స్తోత్రం దేవా దేవానికే స్తోత్రం నీవు నా తోడు ఉన్నవయ్యా నాకు భయం మేలా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా నా మెస్తయ్యా నీవు నాతోడు ఉన్నవయ్యా నాకు భయం మేల నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా నా నాకు భయం మేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు భీతేలా నీవు నాతోడు ఉన్నావయ్యా నాకు భయం మేల నా ఈస్యా నీవు నాలోనే ఉన్నావయ్యా వాక్యాన్ని చెప్తున్నాం సామ్యతలో చాప్టర్ ఫస్ట్ అండ్ సెకండ్ వచ్చిన ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేస్తాం పరిశుద్ర ప్రేమల దేవ కృపణ తండ్రి దేవాయ సుప్రభ నికే కళనాలు ప్రభా కృతజ్ఞతలు పరిశుద్ర సర్వశక్తి మంత్రుల సర్వాధికారి నీకే బంధురాలు ప్రభా దేవాయసు ప్రభా ఇచ్చిన అవకాశం బట్టి నీకులక్కలని వందనాలి ప్రభుత్వ దేవాయ సు ప్రభ మరి వాక్యం పత మాటలు మాట్లాడండి బ్రహ్మ దేవాయప్రభ ముఖ్యంగా ప్రభావ నువ్వు ఇచ్చిన ప్రతి మాట కూడా ప్రభావం నెరవేర్చుకోవాలి దేవాయ సుప్రభ మీ నామానికి ఎప్పుడు కూడా ప్రభావం నామకరంగా జీవించాలి ప్రభావం దేవాయత్సా మన విధంగా ఉండాలంటే ప్రభా మరియు పరలోకల్ జ్ఞానం మాకు కావాలి ప్రభావ దేవాయ మరి మాకు పరలోకల్ జ్ఞానం దయచుకుని ప్రార్థిస్తుంది అదే రీతిగా ప్రభా మాత నేతలు ప్రభా మాత నేతల ప్రభు కళ్ళని స్వస్థ పరిశుభ్రం ప్రార్థిస్తాం దేవాయ ఈ యొక్క పరిశుధత్మ కళ్ళని చూపించండి ప్రభా మరి నడిపించండి ప్రభా ఈ యొక్క పరిశుధత్మ ప్రభ నాలో ఉండి మాట్లాడడం అని ప్రార్థం ప్రభా సహాయపడమని ప్రార్థించడం వాయసు మరి జీవమైన వాక్యం లోపలి వెళ్తున్నా ఈ యొక్క తోడించి నడిపించి ప్రభ ఈ యొక్క పరిశోధ పరిచితం నడిపింపు దయచేయమని ఏ చూపించింది లాభంలో ప్రార్థిస్తుంటాను సామెతలు ఫోర్టీన్త్ చాప్టర్ లో ఏమని ఉందంటే ఇల్లును ఏ విధంగా కట్టుకోవాలా అంటే లోకంలో చూసుకుంటే రకరకాలుగా ఇల్లు కట్టుకుంటారు కానీ ఇది ఆత్మీయమైన జీవితం కాబట్టి మనం ఆత్మీయంగా ఏ విధంగా స్థిరపడాలా ఎట్లా మనం ఇల్లు కట్టుకోవాలా ఎట్లా దేవుని యొక్క రాజ్యంలోకి ఎంటర్ కావాలా ఈ విధంగా అనమాట అయితే ఇక్కడ చూసుకుంటే మనము ఆ జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టునట్లు తన ఇల్లుని కట్టును మూర్ఖురాలు తన చేతితో తన ఇల్లుని కూడా పెట్టుకున్నాను యదార్థవంతులు ప్రవర్తించేవాడు ఏ భయభక్తులు గలవాడు చూడండి ఇక్కడ మనం చదివినప్పుడు మనకు అర్థమైపోతుంది ఎట్లంటే జ్ఞానవంతులు అంటే తన ఇల్లునంట పర్ఫెక్ట్ గా కట్టుకోగలుగుతారు అంటే ఆత్మీయంగా చూసుకున్నా ప్రకృతి విధంగా చూసుకున్నా రెండిట్లా చూసుకున్నా ఆత్మీయంగా చూసుకున్నా ప్రకృతి విధంగా చూసుకున్నా రెండిట్లా చూసుకున్నా ఎట్లంటే పర్ఫెక్ట్ గా కట్టుకోగలిగితారు వాళ్ళ ఇల్లు ఎట్లంటే మనకు మాథ్యూ చాప్టర్ లో మనకు ఉంటుంది కదా ఆ బండ మీద కట్టుకున్న వాళ్ళు స్థిరమైన ఉంటారన్నమాట వాన కొట్టినా గాలి కుట్టినా ఆ ఇల్లు పడిపోకుండా స్ట్రాంగ్ గానే ఉండిపోతుంది అట్లని జ్ఞానం కలిగి ఉంటే కూడా ఎక్కడికి వెళ్ళినా మనం పడిపోము ఆ జ్ఞానము ఎక్కడి నుంచి రావాలంటే దేవుడు ఇస్తేనే మనకు ఆ జ్ఞానము కదా అది కలివి ఎవ్రీ వన్ ఉంటారు కానీ అసలైన జ్ఞానం ఎక్కడ ఉందంటే ఈ బైబిల్లోనే ఉంది ఈ బైబిల్ మూలం కాబట్టి ఈ బైబిల్ ప్రతిదీ ఉంటుంది జ్ఞానం కూడా మనకు బైబిల్ నుంచే వస్తుంది దేవుడు నేర్పించడం వల్లనే మనకు జ్ఞానం కలుగుతుంది కదా ఇప్పుడు జ్ఞానవంతులంటా తన ఇల్లునంత చక్కపరచుకుంటారంట కట్టుకుంటారంట ఒకవేళ ఇల్లు సరిగ్గా లేకపోయినా దాన్ని మంచి చేసుకుంటారు వాళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు మనము ప్రకృతి విధంగా చూసుకుంటేనేమో ఆ ఇంట్లో భార్య బాటల విషయంలోనే కానీ పిల్లల విషయంలోనే కానీ ఎక్కడ చూసినా గొడవలు ప్రతి ఇంట్లలో శాంతి సమాధానం లేదు ఎక్కడ చూసినా గొడవలు లేకపోతే మోసాలు ఇవే జరుగుతున్నాయి లోకం అంతటా చూసుకుంటే మీద ఒకళ్ళు విశ్వాసం లేదు నమ్మకం లేదు ఆ వాళ్ళ లైఫ్ అనేది యథావిధిగా వెళ్ళిపోతున్నాయి కానీ దేవుని నమ్మిన గిడ్డలు ఎట్లా ఉండాలంటే ఆ జ్ఞానవంతులు టైము పర్ఫెక్ట్ గానే ఉంటారు ఎందుకంటే దేవుడు వాళ్ళకు సరైన మార్గం చూపిస్తాడు ఆ మార్గాన్ని బట్టి ఆ వాక్యాను సరగాని బట్టి వాళ్ళు నడుచుకుంటా వెళ్ళిపోతారు అట్లనే వాళ్ళు ఇల్లు ఎట్టంటే స్ట్రాంగ్ గా అందుకే ఆ వాన వచ్చినా ఏది వచ్చినా స్థిరంగా ఉంటారు అంటే ఇంట్లో సమస్యలు వచ్చినా ప్రతిదీ వాళ్ళు దులిపేసుకుంటారు ఎందుకంటే వాళ్ళని లోకం వైపు చూడకుండా ఆత్మీయంగా వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి ఆత్మీయంగా వెళ్తున్నారు కాబట్టి ప్రతి దానికి వాళ్ళు తగ్గించుకుంటూ వెళ్తారు అందుకే వాళ్ళు ఇల్లు ఎత్తుకుంటారు అంటే స్ట్రాంగ్ ఆ ఏవి కొట్టినాక పడుకోరు స్ట్రాంగ్ గానే ఉండిపోతున్నారు ఎట్లా అంటే జ్ఞానంతో పది మంది పది క్వశ్చన్స్ వేసినా ఒక్క సమాధానం ఇచ్చి నోరు ముయ్యొచ్చు మన తండ్రి అక్కడ చేయలేదు మన తండ్రికి ఏ రభుకి ఆ పరిశ్రమలు సదుపాయాలు ఎంత మంది ఏది అన్నా ఆ దేవుడు అక్కడ తగ్గించుకున్నాడు ప్రతి విషయంలో దేవుడు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు ఆ క్షీణంలో కానీ ఆయన ప్రేమ చేత ప్రతి పాపన్ని కడిగి కాబట్టి కేవలం దేవుడు అక్కడ చూపించింది ప్రేమ అంత గొప్ప దేవుడు తన తండ్రిని వదిలేసుకొని ఈ భూమి మీదకి ఎంత ప్రేమిస్తానని వచ్చాడు అంటే దేవుడు అంత జ్ఞానం కలిగిన దేవుడు కాబట్టి చూడండి ఆయనే ప్రేమించింది కాబట్టి మనం ఈ రోజు ఉండగలుగుతున్నాం ఆయన ప్రేమలో ఒకవేళ అదే ప్రేమ మనలో లేకపోతే ఉండకపోతుంది అందుకే దేవుని జ్ఞానము ఎంత అమూల్యమైందంటే అంత అమూల్యమైంది కాబట్టి దేవుడు ఇచ్చిన ప్రతి మాట అంత విలువైనదని దేవుడు ఇక్కడ ఎందుకంటే జ్ఞానవంతుడు తన ఇల్లు ఎవ్రీ టైం ఆ చేసుకోగలుగుతాడు జ్ఞానం ఉంటే ఎవ్రీథింగ్ ప్రిపరేషన్ కూడా పర్ఫెక్ట్ గా అది ఆల్మోస్ట్ మనకు తెలుసు కదా జ్ఞానవంతులు ఎక్కడ పోయినా విజయం పొందుతూనే ఉంటారు ఈ బైబుల్ లో కూడా మనం చూసుకుంటున్నాము ఎక్కడ పోయినా చాలా మంది ప్రవక్తలేకని అపోస్తులేకని పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు వీళ్ళంతా దేవుని యొక్క జ్ఞానం చేత నడవబడినారు కాబట్టి వాళ్ళు స్థిరమైన ఇల్లు కట్టుకోగలిగినారు ఎక్కడ పర్లోక రాజ్యంలో ఆ పర్లోక రాజ్యం మన ఉంది కదా ఇప్పుడు కూడా అంతే మనము ఇక్కడ ఉన్నాము అంటే మనం కూడా స్థిరమైన మంచి కలిగి ఉండాలా గట్టిగా కట్టుకొని ఉండాలా ఎందుకంటే యథార్థత్తగా ప్రవర్తన కలిగిన వారే ఆ దేవుని ఎందు భయం భక్తి కలిగి ఉంటారనమాట యదార్థతగా ఇక్కడ అదే చెప్తుంది కదా యథార్థతగా ప్రవర్తించిన వాడు ఎవరో ఎందు భయం భక్తులు చూడండి ఎప్పుడైతే మనము ప్రతి విషయంలో దేవుడు మనల్ని చూస్తున్నాడని ఆ యొక్క భయం ఉంటే ఎక్కడ మనం ఏ తప్పులు చేయము ఎక్కడ కూడా మనం చిక్కము ఇంకా మనము తప్పులు చేస్తూ ఇంకా చిక్కుతున్నాము అంటే ఇంకా దుస్తులు శోధనలో పడిపోతూనే ఉన్నాం లేస్తూనే ఉన్నాం అయినా దేవుడు స్థిరమైన మనసు మనకి ఇవ్వాలా అని ప్రారంభించుకుని ఆ చేస్తూ ఉంటామండి ఎవ్రీడే అందుకే దేవుడు ఏమంటుంది అంటే ఈ చివరి వల్ల ఎక్కడ చూసినా మోసం జరుగుతుంది కాబట్టి ఆయనే మీకు కావాల్సింది జ్ఞానం అని మరి ఆ జ్ఞానం మనకి కావాలి అని మనం ఎదార్థ ప్రవర్తించడం నేర్చుకోవాలా యథార్థ ఉంటేనే ఆయన చూడగలుగుతుంది కదా మనకి మ్యాథ్ ఫిఫ్త్ చాప్టర్ తెలిసిపోతుంది మనకన్నీ అట్లా ఆ విధంగా ఉంటుంది ఎందుకంటే ఇదే వచ్చినంలో మనం చూసుకుంటే థర్టీన్త్ చాప్టర్ లో నైన్త్ వచ్చిన చూసుకుంటే నీటిమంతులు వెలుగును తేజరిల్లును భక్తిహీనులు దీపము ఆరిపోవును చూడండి జ్ఞానవంతులు ఉంటేనేమో వాళ్ళు ఇల్లు చక్కపరచుకుంటారు బాగా కట్టుకుంటారు ఆ మనం చూస్తున్నాం కదా పెద్ద ప్రవక్తి వచ్చిన ప్రవక్త ఎక్కడ ఇల్లు కట్టుకోబడ్డారు దేవుని పక్కనే కూర్చునే వాళ్ళ రైట్ హ్యాండ్ వాళ్ళు కూర్చొని ఉన్నారు అంటే ఇక్కడ కూడా వాక్యం చెప్తుంది నీతి మంతులు అంటే వెలుగుని తేజరీలు అని అంటున్నారు అంటే దేవుని యొక్క నీతిని పట్టుకొని వాళ్ళు వెళ్ళినారు కాబట్టి ఎక్కడ వాళ్ళు వెలిగింపబడ్డారు ఎక్కడ చూసినా వెలుగుతూనే ఉన్నారు వాళ్ళు ఇప్పుడు భక్తిహీనులు వాళ్ళ దీపం అంటే ఆరిపోయింది అంటే యథావి ఆ దేవుని కోసం అంతా తెలిసి కూడా ఆ యథావిధంగా ఆ విధం చేయడం వల్ల వాళ్ళు ఆ విధంగా ఎందుకంటే వాళ్ళలో గర్వం ఉంటుంది ద్వేషం ఉంటుంది అలాంటి వాళ్ళు వల్లలో దీపం అనేది ఆరిపోతుందని ఇక్కడ క్లియర్ గా చెప్తుంది అయితే ఇక్కడ జ్ఞానం కోసం మాట్లాడుతుంది కాబట్టి ఈ జ్ఞానం కలిగిన వాళ్ళు ఇల్లు స్థిరమైన మనసు అంటే స్థిరంగా కట్టుకోగలుగుతారు ఎక్కడ ఉందంటే మనము ఎయిత్ చాప్టర్ ట్వంటీ ట్వంటీ వన్ చూడండి ఎయిత్ చాప్టర్ ట్వంటీ ట్వంటీ వన్ ఇప్పుడు ఇక్కడ తన ఇల్లును కట్టుకున్నాను కదా వాళ్ళు యథార్థ దౌరుద్యం కలిగి ఉంటారు కాబట్టి వీళ్ళది ఇక్కడ చూడండి ఆ ప్రావర్స్ ఎయిత్ చాప్టర్ ట్వంటీ ట్వంటీ మనకు తెలుస్తుంది నీతి మార్గం ఎందు న్యాయ మార్గం ఎందు నేను నడుచుతున్నాను నన్ను ప్రేమించి వారికి ఆస్తిపత్రులుగా చేయొద్దును వారి నిధులను నింపదను చూడండి ఎప్పుడైతే మనము ఆయన మాటలను పట్టుకుని నడుచుకుంటామో అప్పుడు మనం ఎట్లా నడుస్తామంటే ఆయన నీతిని ఎందు నాయమందు మందు మనము నడుచుకుంటాము ఇంకొకటి ఏంటంటే ఆయన ప్రేమ మనలో ఉంటానంటే ఆయన మనకు ఆస్తికార్తలుగా చేస్తానంటుంది అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళింది దేవుని యొక్క శ్వాత ప్రకటన చేసినప్పుడు అన్ని కాత్ములు దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు అక్కడ సమాధానం అనేది ఇస్తుంది అప్పుడే కదా నువ్వు నీతిని ఆయన నీతిని వెలుగుని తేజలి తేజలి చే చేసుకుంటావు ఆ విధంగా ఎందుకంటే ఇక్కడ అదే చెప్తుంది దేవుని యొక్క వాక్యం నీతి మారడం న్యాయం మారడం లేదు నేను నడుచుకున్నాను నన్ను ప్రేమించిన వారు ఆస్తి కథ చేయదును వారి నిధులను నింపెదను ఎప్పుడు జ్ఞానం కలిగి మనం నడుచుకుంటామో ఏదైతే హృదయం కలిగి మనం నడుచుకున్నప్పుడు ఆయన యొక్క వెలుగుని అంతా అనేకులకు మనము వెరజల్లుతాం కాబట్టి అప్పుడు మనలో ఏముంటుంది అంటే దేవుని యొక్క నీతి అది మనలో కనిపించాల కదా నీతి మార్గం ఒకటి న్యాయ మార్గం ఒకటి అది మనలో ఉండాల అది యోబు విషయంలో కూడా చూసుకుంటే ఆ యోబు కూడా కొన్ని కొన్ని విషయంలల్లా ప్రతి దగ్గర మనం చూసుకుంటాం ఆయన దేవుని యొక్క నీతిని అనుసరించి నడుచుకున్నామని తెలుసుకోటము కానీ ఆలోచన ద్వారా అవి దాని బలి వాళ్ళ ఫ్యామిలీ కోసము ఇట్లా వెళ్ళిపోయినాడు కానీ ఆయన కూడా జ్ఞానం కలిగి నడుచుకున్నాడు నడుచుకున్నాం కాబట్టి ఈ బైబిల్ గ్రంథంలో ఆయన రాయబడి ఉంది అట్లనే మనం కూడా దేవుని యొక్క జ్ఞానం చేత నడవబడితే ఈ యొక్క జీవ గ్రంథంలో మన పేర్లు రాయబడి ఉంటాయని నేను విశ్వసిస్తున్నాను నేను నమ్ముతున్నాను నాకు ఈ విధంగానే అర్థం ఉంది ఈ వాక్యము అందుకే ఆయన ఆయన నీతిని ఆయన మార్గని మనం ఆ నీతిని ఆయన రాజుని వెతుకుతుని అప్పుడు మనం ఆయన రాజును మనకు స్థానం అనేది ఉంటుందని నాకు తెలియ తెలియజేయబడుతుంది ఎందుకంటే ఆయన ప్రతిసారి దేవుడు మనకి హెచ్చరిస్తూనే ఉంటున్నారు కదా ఆయన జ్ఞానం చేత మనం నడవబడాలంటే ఫస్ట్ ఆయన నీతిని ఆయన రాజ్యని మనం వెతకాల అనే నీతిని ఆయన రాజ్యాన్ని వెతకాలంటే అనే నీతిని ఎప్పుడు ఎవరిడే మన బైబుల్లో చదువుతూనే ఉండాలా ఆ బైబుల్ చదివిన ప్రతి నీతి దేవుడు ఇచ్చిన ప్రతి మాట మన హృదయం క్లీన్ అప్ చేస్తుంది కాబట్టి ప్రతి మాట చేత మన హృదయము ఎవ్రీథింగ్ మన ప్రతి పాపాన్ని ఓపేసుకొని ఆయన సన్నిధిలో ఇంకా మన ప్రవక్తన ఎవ్రీథింగ్ చేంజ్ చేసుకోవాలా అప్పుడైతేనే స్థిరమైన ఇల్లు కట్టుకోగలుగుతాము జ్ఞానంలో ఎందుకంటే ఆయన నీతి నిలవబడుతుంది ఆయన న్యాయం అంటే ఆయన నీతి మనలో ఉంటేనే మనం అనేకులకు దేవుని యొక్క సత్యని ప్రకటన చేయగలుగుతాము అందుకే ఆయన నీతిని వెతకాలి రాజ్యని వెతకాల ఆయన నీతిని వెతికినప్పుడే మనము అనేకుల దేవుని యొక్క శ్వాత ప్రకటన చేసినప్పుడే ఆయన రాజ్యం మనం వెతుకున వారం అవుతాము అంటే దేవుణ్ణి కోసం అనేకులకు మనం ప్రకటన చేస్తే అప్పుడు దేవుని యొక్క నీతి వాళ్ళ హృదయంలో తగిలి అప్పుడు వాళ్ళ రాజ్యంగా స్థిర స్థిరపరచబడతారనమాట వాళ్ళ ఆత్మ దేవునికి అపచెప్పబడుతుంది అప్పుడు దేవుడు వాళ్ళ హృదయంలోకి రావడం జరుగుతుంది అదే దేవుని యొక్క రాజ్యం అని అట్ట తెలియజేయబడతాడు అంటే ఆ నీతి దేవుడే రాజ్యము మనమే ఎందుకంటే దేవుడి ఇచ్చిన ప్రతి మాట మీద రాయబడి ఉంటే అక్కడే మనకు దేవుని యొక్క రాజ్యం అనేది స్థాపింపబడుతుంది అట్లా అందుకే దేవుడి యొక్క నీతి నీతి మారని అంటూ నారు ఆ న్యాయ మార్గం అందు నేను నడుచుచున్నాను నన్ను ప్రేమించిన వారు ఆస్తి వారి నిధులను నింపేదను మరి ఇవన్నీ ఒక్కొక్క నిధులు మనం నింపాలి చేయాలి అని మనం మిగితే రాజ్యాన్ని వెతికితేనే అది వస్తుంది అంటే ఇవన్నీ వెతకాలి అంటే మనకు కావాల్సింది జ్ఞానము ఆ జ్ఞానం కావాలి దేవుని దగ్గర నుంచే మనకు ఆ దేవుని దగ్గర నుంచి రావడమే ఈ వాక్యం అనమాట ఈ వాక్యం ఎప్పుడైతే మన రుద్ర పలికల ఉంటుందో అప్పుడే అనేకులకు దీని యొక్క సత్యం ప్రకటిపించగలుగుతాము అప్పుడు ఆయన నీటిని వెలుగుని తేజర తేజరం చేయగలుగుతాం అనమాట బ్రైటస్ చేయగలుగుతాం అనమాట అనేక రూపాలని ఆ విధంగా ఎందుకంటే భక్తిహీనతగా ఉంటే ఎప్పుడు దీపం మారిపోతుందని దీని తెలిపిస్తున్నారు ఎందుకంటే ఈ లోకం ఉంది ఇక్కడ చూసిన భక్తిహీనతలుగానే ఉంది ఎందుకంటే ఇక్కడ చూడండి ఆ ప్రాబర్ట్స్ థర్టీన్త్ చాప్టరు థర్డ్ వచనంలో ఉంటది తన నోరు అంట కాచుకున్న తన తన నోరు కాచుకున్నవాడు తాను కాపాడుకును ఊరు ఊరుకొని మాట్లాడుచుకున్న వాడు నాశనము తెచ్చుకును ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది మనము మన నోరు ని కాపాడుకుంటేనంతా మనం కాపాడుకోగలుగుతాము నోరుంది కదా అని మనం బిహేవ్ చేస్తే ఏమైపోతుందంటే నాశనం అయిపోతుందని ఇక్కడ క్లియర్ గా తెలియజేయబడుతుంది వాక్యము అందుకే ఆయన నీతిని విరజెల్లాలి అని అంటే దేవుని యొక్క జ్ఞానంలో వరదల్లితేనే తెలియజేయగలుగుతాం మనం అదే దేవుడు చిన్న వాక్యం దేశం జాను పర్షద్ర దేవాసు ప్రభానికి లెక్కలేని బంధనాలు ప్రభా కృతజ్ఞతలు తండ్రి దేవా నీ యొక్క వాక్యం చెప్తున్న ప్రభావ మమ్మల్ని ఎవ్రీడే గైడ్ చేసి నడిపిస్తుంది బంధనాలు తండ్రి దేవాక్యం మాకు ఎక్కడ అవకాశం వచ్చినా కానీ ప్రభా నీ సత్యాన్ని మేము ప్రకటించేయాలి తండ్రి దేవ మరి మీరే మాకు తోడైంది నడిపించండి ప్రభ దేవా ప్రభ ప్రతి వారిని ప్రభాని యొక్క కృపలో సిస్టర్స్ ని జీవించండి ఆశించక నిం పని ప్రభా వాళ్ళ సేవ జీవితాన్ని ప్రభ ఫలి భరితని ప్రభ దేవా మరి ప్రతి వారిని కూడా ప్రభని రాజ్యము ఎంతో త్వరలో ఉంది కాబట్టి ప్రభని రాక ప్రతి బిడని సిద్ధపరచుకోమని ప్రార్థిస్తుందండి దేవాయజ్ మరి మాత్మ నిత్యుప్రభ మరి మీరు మాకు నడిపిస్తారని ప్రార్థించండి తండ్రి మీకు వదనాలైన ఇస్రాయిల్ గొప్ప దేవ మీకే కృతజ్ఞ తెలుస్తూ తెలుసుతోత్రాలు అర్పించుకుంటాం ఈ విధంగా కాచి కాపాడేందుకు మీకు ఎంత వదనాలు ప్రభావ ఈ మధ్యాహ్న కాలంలో ప్రభావం మీ సన్నిధుల సమయం గడిపే అవకాశాన్ని మీరు మాకు అందరికీ అనుగ్రహించినందుకు మీకు ఎంతో వదనాలు మీకే సమస్త ఘనత మహిమా ప్రభావాలు చెల్లించుకుంటున్నాం ముఖ్యంగా తండ్రి నేను మీ సన్నిధుల సమయం గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమైన వాక్యం సెలవిస్తుంది తండ్రి ఒక్క దినానికి కాబట్టి ప్రతిరోజు మీరు వాకిస్తున్నందుకు మీకు వదనాలు కాబట్టి ప్రతిరోజు మీ సన్నిధిలో మమ్మల్ని మీకు ఎంతో వదనాలు ప్రభావ అవును ప్రభ మీ వాక్యమే మీ యొక్క స్వరం తండ్రి మీ యొక్క ఆజ్ఞ ప్రభ దాన్ని ఎంతగానో స్వీకరించి ప్రేమించి దాన్ని పాటించాలా అప్పుడే తనమలి మీరు తన మరి ఆస్తి కర్తలుగా చేస్తాను మీరు అందరు నేను బట్ బట్టి మీకు ఎంతో వదనాలు నేను మీకే సమస్త ఘనత మహిమా ప్రభావం చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ సాయంత్రం సమయం వరకు మమ్మల్ని నడిపించండి సురక్షిత ఇంటికి చేర్చండి మరోసారి మీ వరకు సాక్షులు నిలబెట్టుకోమని ఏసుక్రీస్తునామం నా ప్రార్థిస్తున్నాం తండ్రి మెన్ పరిశుద్ధుడా పరిశుద్ధుడా తండ్రి ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన తండ్రి పరలోకం అందున్న నీకు వందనాలు నీకు స్థుతులు నాయన స్తోత్రములు ప్రభ నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేలాది దూతలతో కొన్ని ఆండబడుతున్న స్థుతులపై స్తోతారుడా స్థుతులకు పాత్రుడా తండ్రి ఆయన ఏ సయ్య నీకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రవాణ్ ఆయన ఈ గడిచిన కాలమంతా తండ్రి ప్రవాణ ఆయన నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడినావు తండ్రి పగలు ఎండ రాత్రి వెన్నెల దెబ్బైనను చీకటిలో సంచరించి ఏ బాణమైనను నాశనకరమైన ఏ తెగులు తండ్రి మా గుడారము సమీపించకుండా ఎటగాని ఊరిలో నుండి ప్రభ ప్రతి నాశనకరమైన వాటి నుంచి ప్రభనైనా తండి మీరు మమ్మల్ని కాపాడుతున్నారు ప్రభ మీ కంటి పాపవలే వల్లే అనుదినము తండ్రి కాచి కాపాడి మీరెక్కల కింద మాకు ఆశ్రయం ఇచ్చి తండ్రి మీరు మాకు ఆధారమై తండ్రి మీ యొక్క మహిమ ఐశ్వర్యంలో ప్రతి అవసరము మమ్మల్ని తీరుస్తూ ఈ లోకంలో తండ్రి మీరు చూపించిన కృప వాత్సల్యము దయా బట్టి మీ యొక్క తండ్రి ప్రేమను బట్టి నీకెంతో వందనాలు కృతజ్ఞతలు స్థుతులునైనా అలాగే ప్రభా తండ్రి ఈ దిన్నం ప్రభా మమ్మల్ని సజీవ లేఖలో ఉంచుకొని నీ యొక్క సజీవమైన దేవుడు నీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టుకొని ప్రభాయన నిన్ను స్తుంచి ఆరాధించి ప్రభా నిన్ను మహిమపరచులాగున నీ యొక్క స్వరం వినులాగున కల్పించిన ధన్యతను బట్టి ఆయన అవకాశమును బట్టి నీ ప్రేమను బట్టి కృపను బట్టి మీకెంతో వందనాలు స్తోత్రములు తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు నా తండ్రి ప్రభు ఏసయ్య నీకే యుగ యుగములకు కలుగును గాక హలే తండ్రి అవును ప్రభ మా నోటిని మేము కాచుకోవాలా ప్రభ ఎవడైనా నోటికి కళ్ళం పెట్టుకొనక తన హృదయముడు మోసపరుచుకుని అడుగు వాడి భక్తి వ్యర్థమే అన్నవుతాండి ఎందుకంటే హృదయంలో ఉన్న ప్రతిదీ నాయన నోటి నుండి వస్తుంది అన్నవుతాండీ ఇవి మిమ్మల్ని అపవిత్రపరుస్తుంది అన్నవుతానండి అవును ప్రభా తండ్రి నాయన జ్ఞానం కలిగిన మేము నీకు ఎప్పుడు విరిగి నలిగిన హృదయంతో ప్రాభ నిన్ను ఆరాధించాలా స్థుతించాలా ప్రాభ మేము యథార్థతో మా హృదయాలు ఉండాలా ప్రాభ కాబట్టి యథార్థమైన హృదయం కలిగి ప్రాభ నీ యొక్క యథార్థమైన త్రోవలో మేము నడవగలం ప్రాభ ఆ రీతిగా ప్రాభ నైనా తండ్రి ఈ లోకంలో మేము జీవించినంత కాలం ప్రాభ నాయన మాలో యథార్థత ఉండాలా నాయన నీ పట్ల మాకు విరిగి నలిగిన హృదయం ఉండాలా సాత్వికంతో మేము జీవించాలా ప్రాభ ఆ రీతిగా ప్రభా నాయన ఏ విషయంలో అయినా మేము మమ్మల్ని క్షమించండి ప్రభావ అవును ప్రభ నా కుమారుడా సంపాదించుకొని నన్ను సంతోషపరచము అన్నవతండ్రి నా కుమారుడ నువ్వు జ్ఞానం తెచ్చుకొని నా హృదయాన్ని ఆనందింపజేయమన్నవతండ్రి అవును ప్రభా ఈ లోకంలో మేము ఉంటే ప్రభావ నేను నీ జ్ఞానమే నాయన మమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తది ప్రభా కాబట్టి మీలో ఎవరికైనా నువ్వు జ్ఞానం కొదువుగా ఉన్నాయి అడలా అతడు సందేహించగా అడిగిన ప్రతివాడికి దారాళముగా అనుగ్రహిస్తా తండ్రి కాబట్టి బుద్ధి జ్ఞానములు అవి నీ సర్వ అవి నీలో ఇమడి ఉన్నాయి ప్రభా నాయన తండ్రి ఈ లోకంలో మేము ఎంత ప్రాయసడు పొందుకున్నా గాని అవి వ్యర్థమే ప్రభా కేవలం నీ జ్ఞానమే తండ్రి చివరి వరకు నీ కొరకు మమ్మల్ని నడిపిస్తుంది ప్రాభ అలాంటి నీ జ్ఞానము నాయన నీ యొక్క బుద్ధి నాయన మాకు ఆ అనుగ్రహించినందుకు నీ బిడ్డలకు దానిని బట్టి నీ కృపను బట్టి నీకు ఎంతో వందనాలు స్తోత్రాలు ప్రభా నాయనా తండ్రి అవును ప్రాభ మేము జీవిస్తున్న జీవితము ప్రాభ నీకు అంగీకారంగా ఉండాలా ప్రాభా తండ్రి ప్రతి విషయంలో నాయనా మా జీవితం నీకు మాదిరిగా ఉండాలా నీ అడుగు నిన్ను పోలి మేము నడుచుకోవాలా ప్రభ మీలాంటి మనసుని కలిగి ఆయుధంలాగా మేము ఉండాలా ప్రభ ఆ రీతిగా ప్రభ నా శిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపని నాకు పాత్రుడు కాదన్నవుతండ్రి నా శిలువ ఎత్తుకొని నన్ను వెంబడించి నాకు పాత్రుడు అన్న కాబట్టి తన ప్రాణమును పోగొట్టుకున్న వాడు దాన్ని పోగొట్టుకుంటాడు ఈ రోజు మనుషులంతా లోకంలో ప్రయాసపడుతున్నారు ప్రభ కానీ ఇది ఒక దినము తండ్రి ఆ దినం మీరు దొంగవలే ఈ లోకమునికి వచ్చినప్పుడు సమస్తము వ్యర్థమే ప్రాభ కాని నీ నిమిత్తము ప్రాణం పోగొట్టుకున్న వాడు పొందుకుంటాడు అన్నావు ప్రాభ కాబట్టి మా ప్రేమ నిష్కపటమై ఉండాలా ప్రాభ చెడ్డదాని అసహించుకొని నాయన మా ప్రేమ ఉండాలా ప్రాభ ఆ రీతిగా నాయన తండ్రి నీ ప్రేమ మేము నిలిచి ఉండాలా నిన్ను ప్రేమించడం అంటే నువ్వు చెప్పిన నీ ఆజ్ఞలను కట్టడలను విధులను నియమాలను అనుసరించి నడుచుకోవడమే ప్రాభ మేము మిమ్మల్ని ప్రేమించడం అంటే నీకు లోబడి భయభక్తులు కలిగి జీవించడం అంటే నీ వాక్య మేము జీవించడమే ప్రాభ అలా లేని జీవితము ప్రాభ ఏది నీకు అంగీకారం కాదు ప్రాభ ఇంకా మాలో ఏమీ ఉందో ప్రాభ నాయన మాలో బలహీనతలు ప్రాభ ప్రతిదీ మేము తీసివేయాల మీరు కలిగిన సంపూర్ణతలో మా విశ్వాసము తండ్రి నీ కృపలో ఆ రీతి నాయన మా పరిశుద్ధులకు ఏ మాత్రము క్షేమము కలగదని చెప్పినావు ప్రాభ కాబట్టి మేము సంపూర్ణత చెందాలా పరిపూర్ణత చెందాలా నాయన పరిశుధన తండి మనుషులందరూ ఎదుట మా సర్టిఫికేట్ కనపరచాలా ప్రాభ మేము చూపించాల్సింది ప్రభా నాయన నీ ప్రేమను వ్యక్తపరచాలా ప్రాభ అంతేగాని ఆర్భాటంతో బాగటంతో ఈ లోకంలో ఉన్నవి కాదు ప్రాభ అలాంటి క్రీస్తు ప్రేమ మేము నిలిచి సహాయపడు ప్రాభ నిత్యము తండ్రి నీ కొరకు మేము చేసే ప్రతి పనిలో ప్రభ నీకు మహిమకరంగా ఉండేలాగా జీవించు ప్రభ మాటల విధానమే కాదు ప్రాభ సమస్త మా నడవడిక ప్రవర్తన మా మనసు మా హృదయం మా ఆలోచనలు తలంపులు అన్ని ఈ దేహము ప్రభ నీకు అంగీకారంగా ఉండాలా ప్రాభ ఇందులో ఏది లేకపోయినా పులిసిపోయినా జీవితము తండ్రి కాబట్టి అది అపవిత్రతలోకి నడిపిస్తది లోకానుసారంగా నడిపిస్తది ప్రాభ శరీర ప్రకారంగా నడిపిస్తది ప్రాభ అలాంటి నీ యొక్క మహిమ అధిక మహిమ శరీరంగా ఆయన మీ ఆత్మతో శక్తితో బలంతో మమ్మల్ని నింపి ఆ రోజు పరిశుద్ధాత్మ పూనులై మీరు సాతాని జయించినట్టు ప్రాభ నాయన మేము కూడా నాయన మీ ఆత్మలో పబ పరిశుద్ధాత్మలో పరిపూర్ణత చెందులాగుడా ఆ రీతిగా మమ్మల్ని పరిపూర్ణులుగా మార్చమని నీ కృప మా పాటల ఉంచమని ప్రార్థిస్తూ ఈ చెప్పబడిన వాక్య ప్రకారంగా నా జీవితం మీకేమన్నా అంగీకారంగా లేకపోతే నాలో ఏమైనా నీ పట్ల ఆయాసకరంగా వేషధారణ కలిగి ఉంటే ఎవరు నిన్ను నాయన సంతోషపరచలేరు నిన్ను ఆనందింపజేయలేరు ప్రభ పరిశుద్ధాత్ముని దుఃఖపరిచినట్టే అవుతుంది ప్రభా హరీతిగా నా ప్రవర్తన కానీ నా క్రియలు నా ఆలోచనలు తలంపులు ఏవైనా నీ దృష్టికి కలిగి ఉంటే ప్రభ యోవయందు భయభక్తులు కలిగి చెడుతనమును అసహించుట ప్రభ ఎలాంటి చెడుది మాలో లేకుండా నీ ప్రేమనే మేలు అలాంటి ప్రేమ మాలో ఉండేలాగా చూడమని ఏదైనా నీ పట్ల ఆయస్కరమైన జీవితం ఈరోజు మేము కలిగి ఉంటే హరీతిగా మేము జీవిస్తుంటే నడుచుకుంటుంటే ప్రవర్తిస్తుంటే వెళుతుంటే ప్రభా నాయన బిలాముకి ఏ రీతిగా మీరు బుద్ధి చెప్పినారో అలాంటి రీతిగా మాకు బుద్ధి చెప్పండి ప్రభా నాయన తండ్రి మా హృదయాలను మేము కఠినపరచుకోకుండా తండ్రి నీకు లోబడే తత్వము తండ్రి నీ ఎందు విధేయత కలిగి భయభక్తులు కలిగి నైనా మేము జీవించిన వాళ్ళే నీ సింహాసనాలు నీతో ఉండగలరు ప్రభా కాబట్టి ఆ రీతిగా మా ప్రవర్తన నీకు అంగీకారంగా ఉండులాగునాయన మా ఆలోచనల తలంపులు నీకు అంగీకారంగా ఉండులాగునా మా హృదయము మా మనస్సు సమస్తం ఈ దేహం నీకు అంగీకారంగా ఉండలాగున నీ ఆత్మతో నిత్యము తండ్రి మమ్మల్ని అభిషేకించమని నిత్యము నీ నూతనమైన పరిశుద్ధాత్మతో మమ్మల్ని బలవంతులుగా మార్చమని నన్ను ఈ జ్ఞానంలో అభివృద్ధి నీ కృప మా పట్ల ఉంచమని ప్రార్థిస్తూ ఏ విషయంలో అయినా తండ్రి వేషధారణ ప్రార్థనలు వేషధారణ భక్తి నీకు అని దృష్టికి కనపడితే నన్ను క్షమించమని నైను నువ్వే తండ్రి నిత్యము తండ్రి నీ నన్ను కాచి కాపాడమని ప్రార్థిస్తూ నాయన నా బిడ్డ పట్ల నా భార్య పట్ల తండ్రి నేను నా పట్ల నేను నువ్వు చూపించిన కృపను బట్టి వందనాలు ప్రభ ఈ రోజు వాళ్ళు డిశ్చార్జ్ అవుతున్నారు వెళ్తున్నారంటే అది కేవలం ప్రభ నువ్వు చూపించిన కృప వాత్సల్య ప్రభ అతిశయించడానికి గర్వించడానికి గొప్పగా చెప్పుకోవడానికి అల్పులం ప్రభ ఏ యోగ్యత లేదు ప్రభ మీరు అంతగా దేవుడై ఉండి కూడా తగ్గించుకొని ప్రభ నాయన సాత్వికుడై దేన కలిగి నాయన ప్రభ ఈ లోకంలో మిమ్మల్ని మీరు రిక్తనిగా మార్చుకొని జీవించినారు ప్రభ అలాంటి గొప్ప దేవుడు సర్వాధికారి సర్వ సృష్టికి ఆది సంపతుడివి తండ్రి అలాంటి నువ్వే ఈ లోకంలో జీవించినప్పుడు ప్రాభ ఎల్పులము యోగ్యత లేని వాళ్ళము తండ్రి నశించిపోయిన మమ్మల్ని తండ్రిని ప్రేమను ఇచ్చినప్పుడు మేము ఎందుకు అతిశయించాలా ప్రాభ కాబట్టి ఎలాంటి అతిశయము గర్వము జీవపుడు మాలో కలగకుండా తండ్రి నుంచి కలిగినవి కాదు తండ్రి నుంచి కలిగింది కేవలం నీ ప్రేమే ఆ ప్రేమను ఈ లోకంలో మీరు చూపించినారు ఆ కలవరి శిలువలో ప్రాభ అలాంటి ప్రేమ మేము అనేకులకి చూపించులాగున మీరే మీ కృపా సహాయము మాకు అనుగ్రహించ ని ప్రార్థిస్తూ తండ్రి నా పిడ్డ పట్ల చూపించిన ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ నీకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగును గాక ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి ఆమెన్ స్తోత్రం ప్రభా పరిశుద్ధుడా గొప్ప దేవ సర్వశక్తిమంతుడా నీకు అన్నా లేసయ్య అబ్రహాం ఇసాక్ గొప్ప దేవ నిన్న నేడు నిరంతరం ఏకరీతున్న దేవ మహాగనుడ మహోన్నతుడా సర్వాధికారిన దేవ నీకే స్థుతులు స్తోత్రమైన సమస్త ఘనత మహిమ ప్రభాలు నీకే సమర్పిస్తున్నానైనా గొప్ప దేవ ఈ యొక్క మధ్య కాలశాములనైనా మీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని కృపను మాకు అనుగ్రహించినారనైనా నీకెంతో అన్నా ప్రవ వా వాక్యంధ మీరు ప్రతి దశలోనైనా అయినా మీకు విధేయత కలిగి ఉండాలా ప్రవ్వా నైనా ఏసయ్యా మా చూపుల్లో మా తలంపులు కానీ సమస్తంలో ప్రవ నైనా మీకు మాదిరిగా మేము జీవించాలా ప్రవ్వా నైనా ప్రతి దశలో ప్రభావ మీకు ఓ దేవా ఇస్తు ఇదే కలిగి ప్రవ మిమ్మల్ని సంతోష పెట్టి బిడ్డలుగా మేము ఉండాలా ప్రవ్వ వినే భయభక్తులతో ప్రీతికరమైన సేవ మేము చేసే బిడ్డలుగా తయారు చేయమని ప్రాధిష్టమైనా నా దేవ నా ప్రవ్వ మీరు అక్కడ తొలిగింది మేము సిద్ధపడాలా నీకులు మేము మీకు పరిశుధాత్మ అభిషేకం నడిపించమని ప్రధిష్టమైన ఈ లోకం భయంకరమైన కాలంలో ఉంటుందిగా ప్రవ్వ మేము ఏ రీతిగా ప్రవ్వ మీతో నడిపించాలా ప్రవ్వ మాకు ఆ జ్ఞానం అనుగరించండి మీకు తలంపులు మీ ఆలోచన మాకు గొప్ప దేవ మీ ప్రేమ మా హృదయంలో సమృద్ధిగా కుమ్మరించాడు ప్రభావ పరిశుధాత్మ వచ్చినప్పుడు పరిశుధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడిందని వాక్యం ఉంది ప్రభావ మీ ప్రేమ మా హృదయంలో సమృద్ధిగా కుమ్మరించి మన ప్రాదిష్టమైన ఎందుకంటే ప్రభావ మీ ప్రేమ ఈ లోకాన్ని జయించింది ప్రవ్వ కాబట్టి ఈ లోకం మేము జయించాలంటే అనేకులు మేము స్వాధీన పంచుకోవాలంటే మీ ప్రేమ మాకు ఎంతో అవసరం ఓ ప్రభా సాత్వికులు ధనిలు వాళ్ళు స్వతంత్రించుకున్నారు కాబట్టి నైనా మీ సాత్వికం కలిగి ప్రవ్వ మీ ఎందుకు ప్రవ్వ నా తండ్రి భయభక్తులు కలిగి మేము జీవించాలా ప్రవ్వా నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తాను మా వారి నిధులు నింపుతున్నారు ప్రభావ ఆత్మీయ దశలో ప్రభావ మేము ఆ రీతికి మేము ఎదగాల ప్రవ్వ ఆ రీతిగా ప్రభావ సంపూర్ణమైన ప్రేమతో మేము ప్రేమించాలా మీ ప్రేమలు సంపూర్ణంగా తయారు కావాలా మీ ప్రేమలో భయం ఉండదు ప్రవ్వా పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతున్నారు ఈ లోకం భయంతో జీవిస్తుందని ఆయన మీ ప్రేమలో మాకు ఎలాంటి భయం లేదు ప్రవ్వ ఎందుకంటే ఆ భయం నుంచి మాకు వెళ్లగల్పించినారు ప్రవ్వా నా తండ్రి ఈసయ్య అది దండంతో కూడింది ప్రవ్వ వాటి నుంచి మాకు విల కల్పించినందుకే నీకు ఎంతో వందాలు సయ్యా వాకిందరు మాతో మాట్లాడినందుకే నీకు ఎంతో వందాలు అర్పించకుండా అయినా గొప్పది గొప్ప దశలోనైనా జీవించి సిద్ధపడాలా నీకులు సిద్ధపరచాలా నైనా ఈ లోకం అంత అపవితంలో ఉంది ఓ ప్రభావ ఎంతో భయంకరమైన విగ్రహార్థంలో ఉంది ప్రవ్వ అయినా ఈ లోకపు మాలను అంటకుండా ప్రతి క్షణం మా జీవితాలు పరిశీలించుకొని యథార్థతో పరిశుద్ధతో ప్రభు విన భయభక్తులతో మేము జీవించాలనే సాయపడమని ఆదిష్టమైన దేని విషయంలో మేము మేము ముందుకు పోవాలా మా గురియతో మేము పరిగెత్తాలా మాకు ఇచ్చిన పని ప్రవతి సంపూర్ణంగా నిర్వే నిర్వర్తించాలా ప్రావా మీరు తిరిగి వచ్చేంతవరకు ప్రావ నమ్మకంగా ప్రావ మీ ఇల్లు నమ్మకంగా మేము జీవించాలా ప్రావ అలాంటి సేవాజ్యత రూపంలో నడిపించండి అయినా నీకు ఎంతో వన్నాాలు ఈ ఆరాధన పాల్గొన బ్రదర్స్ అందరూ మీరు ఆశీర్దించండి నూతనంగా అభిషేకించి మీకు వరకు శాసన పెట్టుకోండి పర్షదాత్మ అభిషేకం లేని వరకు సేవా చేతులకు మమ్మల్ని నడిపించి ప్రతి చోట మీకు వరకు మమ్మల్ని పెట్టుకొని దినవంతని చేసే ప్రతి పని మీద విజయం అనుగరించండి ప్రభావ ఆయన ఎస్ఐకు ఎంతో వంద ప్రభ ఎంత డిస్టర్బెన్స్ ఉన్నాయి కానీ ప్లేస్ లో కానీ ప్రభావ మీరు మాకు సహాయకలు కూడా నడిపిస్తారు నేను మంచి ఆరోగ్యం శక్తిని బలంగా అనుగరించినారు ప్రతి స్థలంలో మాకు సమాధానం అనుగ్రించారు మీ శాంతి మాకు అనుగ్రించినారు గొప్ప దేవానికి ఎంతో వందలు ప్రతి దశలో మీరు మాకు మీ కృప వెంబడి కృప మాకు సమృద్ధికి ఇచ్చినందుకే నీకు ఎంతో వందలు ఇస్తయ్యా సమస్త ఘనత మైమణికే చెలిస్తున్నా ఈ కృపతి పొందలేకపోతున్నారు ప్రభావ వాళ్ళందరికీ మీ కృపలోకి నడిపించాలా ప్రభావ రక్షణ మార్గంలోకి నడిపించాలా ఎంతో భయంకరమైన కాలం అయినా నా తల్లి సాధ్యమైతే ఏర్పరచేవాడిని సైతం వాడు పడేయటానుకున్నాడు ప్రభావ వాడు కుయుక్తులు మోసంలో పడుకున్న ప్రభావ ఆ మోసంలోనే వాళ్ళందరినీ మీకు ఎంత నడిపించాలా సత్యం త్వరలో రాన అన్న ఆశీర్వాదం మన ప్రమైన క్రీస్తు కృప సమాధానం నడిపింపు అందరికీ సదాకాలంతో